ఒక అవన్నీ ఒక లోపల మాట ఎందుకంటే మనం ఆస్ట్రాలజీలో ప్రపంచాని కంటే అధ్యక్షం అంటే మహా ఆర్యలు మొదలైన మహామహులు తోటి ఎలా చెందిన భారతదేశం అంటే భారతదేశము తర్వాతి కాలంలో ఎక్స్ట్రా పోగొట్టుకుని దాని స్థానంలో చాలా తోటలేని ఎక్స్ట్రాలజీని పుట్టుకుని వాళ్ళతో అది అవన్నతి ఏ విధంగా ఉంటుంది అనే వేరే దృష్టాంతం ఇప్పటికి శ్రీరామనవమి బుధవారం గురువారం అని కొట్లాడుకోవడంతో వీళ్ళ జీవితాన్ని వెలుగుమైన విషయం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా దాన్ని బట్టి కదా మీరు నవమన్నారు ఆ నవమి ఎందుకని ఒక్కసారి మన సిద్ధార్థ గారు ఉన్నారు ప్లానిటోరియం వాళ్ళనో లేకపోతే శ్రీహరికోట వాళ్ళను లేకపోతే బ్రిటిష్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీ మొహం ఇస్తా మీరు జబ్బులు అడుగుతుంటారా వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీరు దాని ప్రకారం చేస్తారు మాకు తెలియదండి మేము కొట్లాడుకుంటున్నాం మా వల్ల కావటం లేదు ఈ తొమ్మిదవ రోజు లోనార్ లోనార్ లో తొమ్మిదవ రోజు ఎప్పుడు మీరు చెప్పండి వాళ్ళు చెప్తారు ఆ రకమైన దుస్థితికి మన సమాజం చేరుకున్నారు తర్వాత ఇప్పటికీ కొట్లాడుకుంటూనే ఉన్నారు రాముడు సీతాదేవిని ఎందుకు గర్భవతిని నిలిపి చేశారు ఈ కొట్లాటప్పటికీ తెలియ కొట్లా దాని విషయమై ఈ మధ్యనే ఇద్దరు మనుషుల్ని హైదరాబాద్ నగరం నుంచి నగర బహిష్కారం చేశారు ఓ స్వామీజీని ఇంకొక సినిమా సినిమా చేశారు ఇదే విషయం రాములు సీతాదేవిని గర్భవతిని నగర బహిష్ బహిష్కరించినాడు అంట జర్నల్ అకాడమీ జర్నల్ ఇంట్లో ఒకటిన ముందు కూడా ఒక రెండు పేపర్లు పబ్లిష్ చేస్తాను ఈ జర్నల్ నా దగ్గర ఎవరో నాకు ఇచ్చారు నా దగ్గర ప్రస్తుతం ఉన్నాను దీంట్లో ఒక పేపర్ ఉండదు ఆ పేపర్ ముందు దానిని కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించి నేను అడుగుతాను ఎందుకంటే మీరు రామాయణం కూడా చదువుతున్నారు కనుక ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోదగది అని మీకు తెలిస్తే మీ నుండి ఇతరులకు కూడా తెలిస్తే ఈ సమాజాన్ని పట్టిస్తున్న ఈ కాన్ఫ్లిక్స్ కొందైనా కొంతవరకైనా తగ్గుతాయో ఒక అభిప్రాయం తోటి పేపర్ నేను నేను సంగ్రహంగా ప్రతిపాదిస్తూ ఉ పేపర్ రచయిత ప్రొఫెసర్ టి ఎస్ కృష్ణమూర్తి ఆయన ప్రొఫెసర్ టి ఎస్ కృష్ణమూర్తి గారు ఆయన బెంగళూరు ఉంటారు ఆయన బెంగళూరు అడ్రస్ ఉన్నది ఆయన ఒక పేపర్ ఇంగ్లీష్ లో ఉన్న పేపరు దాని యొక్క సంగ్రహ రూపాన్ని మీ ముందు నేను చాలా మంచి పేపరు ఈ పేపర్లు రామాయణ కాన్ఫరెన్స్ లో కూడా అనేక పర్యాయకులు అనేక మంది విద్వాంసులు పేపర్లను ప్రతి ప్రజెంట్ చేస్తున్నారు అయితే మన ఛానస్సులు కోపష్టమూకముల వల్లే ఉండిపోతారు తప్ప కూపస్తమ లోపం గురించి వివేకానంద మన పండితు అనుభవిస్తుందని నాకు అనిపించింది ఎవరినో ఒకటి పట్టుకున్న నిర్ణయించుకున్న డాక్టర్ కాదు ఆర్టికల్ పేజీ నెంబర్ ఇవ్వడాయినా మన వాళ్ళ జాబితా ఏంటంటే పాల సముద్రము పెరుగు సముద్రము ఇస్తుంది అది వాళ్ళ జాబితా కృషి ఏంటంటే సముద్ర తీరం వరకే ఉంటుంది కృషి ఆ తర్వాత సముద్రం ఎంత దూరంలో ఉంటుంది ఏదో డెబ్బై వేల ఎనభై మేలు అంత వరకు ఈయన రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు ఆయన మొత్తం కృషి ముందరి పాలిస్తున్నట్టే లెక్క అలా ఈ కావ్యాల్లో రాసేసుకోవ్యాలను పురాణాల్లోనూ అలా రాసేసుకుని సంతోషపడిపోతూ ఉండడం సముద్రం తర్వాత ఇంకా ఉంటుందిగా సముద్రం అక్కడతో ఎక్కువ తర్వాత ఇంకా సో ఉత్తరాఖండ్ పేరుని బట్టి నేను కొద్దిగా సంగ్రహంగా చెప్తున్నాను మీకు పేరుని బట్టి ఏమనిపిస్తుంది శ్రీరాముని యొక్క తరువాతి జీవితాన్ని గురించి చెప్తుందేమో అని అనిపిస్తుంది కానీ అది ఏమేమి ఉండదు అక్కడ అక్కడ మాల్యవంతుని కథ సుమాలి మాలిని కథ వైశ్వానూడు వైష్ణమణుడు అంటే కుబేరుని కథ తర్వాత ఇంకో రాక్షసు కొట్టుకొచ్చారు ఆ రాక్షసుడి కథ తర్వాత ఇంద్ర కథ ఇలా అనే కథ సుగ్రీవుడు మాలి హనుమంతుడు వాళ్ళ పూర్వంగాలు లేక దంగా మొదలైన కథలు ఇవన్నీ ఉంటాయి ఇంకో రాక్షసుడు మహిందామణుడు అని ఇంకో వారి కథలు ఉంటాయి రాముడు గురి ఉండదు పేరు ఉత్తరాఖండే గానీ దాంతో రాముడు గురించిండదు అది ఇతిహాసం కాదు ఉత్తరాఖండ్ ఇతిహాసం లక్షణాలు లేవు కాదు అది కేవలం పురాణ లక్షణాలు తర్వాత అహల్య కథలు ఉన్నది ఉత్తరాఖండ్ లో బాలకాండలో ఉన్న అహల్య కథకి వీడికి కొంతగా ఉండదు ఆయన భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈయన ఇటువంటి ఇంత ఎవిడెన్స్ బట్టి ఎవరిలో తర్వాత వాళ్ళు రాసి వాళ్ళ పేరు పెట్టి కొప్పించినారు అని ఆయన అంటారు తర్వాత వాళ్ళనికి ఒకేసారి పోయినారు నిజానికి వింటే చెప్తే చెప్పాలంటే కూడా మనస్సుకు ఉత్సాహం ఉన్నట్లేదు ఎందుకంటే జనులు రక్షిస్తూ చేస్తారు సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష వాళ్ళ మీకు ఒరిజినల్ రామాయణంలో లేదు తరువాత వాళ్ళు యాడ్ చేశారు ఎందుకు యాడ్ చేశారంటే రాముడిని ఒక ప్రేమ రాముడు కథానాయకుడు వాళ్ళకి మహాకవి కవికి నాయకుడు రాముడు రాముడు ఇది ఒక ఐడియా శోభం చేయదని కాని లేక దేవుడు అవతారం అని కాని ఆ రకంగా వాళ్ళ నుంచి పెట్టుకోలేదు నాయకుడు వాళ్ళకి రామాయణము ఇట్స్ లవ్ స్టోరీ అండర్స్టాండ్ దాట్ ఇట్స్ లవ్ స్టోరీ నాన్నగారు అనేవారు నేను చాలా సార్లు చెప్తాను మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఎక్కువ అనేవారు కాదు కొద్ది అరే రామాయణానికి వీళ్ళు నామాలు పెట్టారు అని ఉన్నారు అంటే రామాయణము విష్ణు ప్రధానమైన కాదు పురాణం కాదు విష్ణు ప్రధానము కాదు పురాణమే కాదు దాన్ని విష్ణు ప్రధానంగా చూసి పురాణంగా చూశారు అని అర్థం నామాలు పెట్టడము అంటారు సో ఎందుకే ది ఫైల్ ఆర్ డీల్ ఆవిడ అగ్ని పరీక్ష ఉన్నది అలాంటిదేమీ లేదు వాల్మీకి రామాయణంలో అగ్ని పరీక్ష అనేది ఏమీ లేదు దానికి అంటాడు సైన్స్ ఓవర్ వెల్ కరోబరేషన్ ఇన్ ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటారు అసలు అగ్ని పరీక్ష ఏమీ లేదని చెప్పడానికి గోల్డెన్ సొసైటీ ఎవిడెన్స్ మనకి అక్కడ ఆధారాలు ఉన్నాయి గోల్డెన్ ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన అంటారు చాలా కరెక్ట్ తర్వాత నార్త్ ఇండియాలో రామాయణం సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో కూడా దొరుకుతుంది లాహోర్ ప్రతి చెన్నై ప్రతి తంజావూర్ ప్రతి అని అలా ప్రతులు ఉన్నారు అంటే బూర్జపత్రు లేక తాజాకు ప్రతులు గానీ నార్త్ ఇండియన్ ప్రతిలో అసలు సీతాదేవి అగ్ని లేదు అది కేవలం సౌత్ ఇండియన్ ప్రతిలలోనే ఉన్నది అంటే వీళ్ళు రాష్ట్ర పెట్టుకున్న పరీక్ష తెలుసుకోలేదు కదా తర్వాత మొదటి సర్గలో బాలకాండలో మొత్తం సంక్షిప్త రామాయణం అని నూట ఇరవై నూట ముప్పై శ్లోకాల్లో మొత్తం రామాయణం అంతా రాశారు దాంట్లో ఈ అగ్ని పరీక్ష ఉండదు అంత ప్రధానమైన ఘట్టం దాంట్లో లేదంటే అర్థమేది తర్వాత ఇంకా అనేక విషయాలు చూస్తాం తర్వాత శత్రుఘ్నుడు రామణుడు అనే రాక్షసు సంహరించాడని ఉత్తరాఖండ్ లో వస్తుంది అది ఎందుకు పెట్టాడు చంద్రుడు శత్రుఘ్ను ఏ రాక్షసు సంహరించలేదు అక్కడ శత్రుఘ్నూడు మురిగే పేరు శత్రుఘ్నుడే కానీ నేటి పేరకాయ పేరు అయింది అందులో అతని చేత కూడా ఒక రాక్షసుని సంహరింపజేస్తే బాగుంటుందని ప్లవణుడోనే రాక్షసు కల్పించి శత్రుఘ్ను చేత సంహరింపజేస్తారు ఎందుకంటే రాముడు నిశాచర వినాశకరం రాముడు మొత్తం రాక్షసం అంశానందని కూడా నిషింపజేస్తున్నారు ఇంకా తర్వాత రావణ్ రాక్షసుల వాళ్ళు నిఘల్లేదు అయినా కూడా నేను ఏమన్నా ఇస్తానంటే శత్రుఘ్నో లెటర్ రైటర్ వాంటెడ్ రైటర్ వాంటెడ్ టు షో దట్ హోన్లీ శత్రుఘై నేమ్ బట్ ఆల్సో ఇన్ ఫ్యాట్ సో హీ వాస్ అండ్ ఆపర్చునిటీ తర్వాత సీతాదేవిని అడవిలో వదిలిపెట్టడం అన్నది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా అసందర్భమైనటువంటి మాట అది ఉత్తరాఖండ్ లో ఉంది తప్ప ఇంకెక్కడ లేదు అసలు అగ్ని పరీక్షయే లేదంటుంటే సో చెంబు కమత నేను ఇంకొక కాన్ఫరెన్స్ వేరే కాన్ఫరెన్స్ ఒక ఫుల్ స్కైల్ పేపర్ ప్రజెంట్ చేశాను అని అభ్యంతా ఆ వివరం కూడా ఆ పేపర్ తీసుకుంటే కానీ మనకు తెలియదు ఆ హిందూ సమాజానికి హిందూ ధర్మానికి చాలా హానిని కలిగించిన మోస్ట్ అయోగ్యమైన కథలను శంభూ కవస వృత్తాంతం అవుతుంది అంత తప్పుడు వృత్తాంతం మరొకటి దృష్టిలో ఉండదు అయితే పండితులు అవే చెప్పుకుంటూ వాటితోటే కాలక్షం చేస్తూ ఉంటారు తర్వాత పీఠాధిపతులు సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి పీఠాధిపతులు కూడా ఈ రకమైనటువంటి అంధవిశ్వాసముల ఉందిలో కూలుకుపోయి సమాజానికి మార్గదర్శనం చేయకపోగా ముందుకు వెళ్తున్న సమాజం వెనక కూడా అందుకోలేక వాళ్ళు ఎక్కడో కూపర్స్ అలాగా మిగిలిపోయినారు వీళ్ళపై చరిత్రహీనుగా చరిత్రతో ఎక్కువ సంబంధము వాళ్ళ ఫాలోయర్స్ అందరినీ ఒక టెలిఫోన్ బూత్ లో మీరు పెట్టచ్చు డికేషన్ ఒక పేదాధిపతి వచ్చారంటే మొత్తం నగరానికి ఏమీ సంబంధం లేదు కేవలం ఆ నగరంలో ఉండే ఒక చిన్న వర్గానికి సంబంధించిన జనులు మాత్రమే కొద్ది మంది ఎక్సైట్ అవుతారు వాళ్ళు వెళ్తారు వాళ్ళు కూడా దానికే సంతోషిస్తారు వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు పరస్పరం భావంత వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు వీళ్ళ దాన్ని వీళ్ళు వెళ్తారు విశాలమైన హిందూ సమాజంతో వాళ్ళకేమీ సమస్య హిందూ సమాజంలో ఉండే గొప్పతనంతో కానీ లేకపోతే హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో కానీ వారికి ఏమీ ఏ రకమైన సంబంధము లేకుండా అలాగే ఉండిపోతాం అంటే ఉండటం లేదు సమాజానికి దూరంగా ఏకాంతంలో ఉండొచ్చు తప్పేమీ కాదు అది శాస్త్రము చేత వధింపబడ్డ విషయమే కానీ వీరేమంటారంటే మేము జగద్గురువులము సమాజానికి మార్గదర్శనం మేము అనే ఒక కిరీటం వ్యక్తిని పెట్టుకున్నప్పుడు ఆ పని చేయాల్సి ఉంటుంది అది చేయకుండా అలాగా అప్తిగా అంటే అంటే ఆధునిక భావజాలములకు సైన్స్ చేస్తాడు విరుద్ధమైనటువంటి చాందస భావజాలంతో కూలుకుపోయి ఉండడము ఎంత తర్వాత ఇంకా చాలా విషయాలు దీంతో రాశారు కాబట్టి నేను కత్తి మహేష్ ను కలిసి ఈ నువ్వు ఎందుకే తప్పుగా మాట్లాడుకుంటావు శ్రీరాముడు ఎప్పుడూ కూడా అలాగా సీతాదేవి గర్భవతిని ఉరికి చేరీ కలిపితే తెలియకు అలా మాట్లాడుతున్నావు తెలుసుకోని చెప్పాలని నేను అనుకున్నా ఆ ఒకసారి అరవిందరావు గారితో కూడా అన్నాను అంటే అవును ఒకసారి కట్టి మహేష్ మీరు కలిస్తే బాగా అవుతుంది అని అన్నారు ఎందుకంటే ఈ కత్తి మహేష్ ఎపిసోడ్ లో హిందూ సమాజము హిందూ సమాజంలో ఇప్పటికే విఘటనలు ఎక్కువ ఆ సమాజాన్ని మరింత పోలరైజ్ చేసేటువంటి వాతావరణం నిర్మాణమైనది అతను సీతాదేవి గర్భవతిని నిండు గర్భవతిని అడవిలో రాముడు విడిచిపెట్టడమే సత్యమైతే అతను ప్రకటించిన శోకం కూడా యోగ్యమనే చెప్పాల్సి ఉంటుంది అతడు అన్నమాటల్లో అంత పెద్ద తప్పు పట్టించు లేదు ఇది సత్యముదనగా అయితే కాబట్టి మనం అతనికి చెప్పాల్సింది నువ్వు మాట్లాడి నువ్వు తప్పని కా అలా కాదు చెప్పడం అతనికి ఏమని చెప్పాలంటే తుడు ఈ దాత ఇది పరిస్థితి ఈ దాత కలిసి తా నువ్వు ఈ సత్యాన్ని అని చెప్పాలి అని ఎవడో ఒకటి చెప్పాలి తెలుసుకున్నవాడు అతను ఏమంటాడు అయ్యో అలాగా మాకు తెలియలేదండి అలాగా మాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పలేదే ఓహో అలాగా అయితే సరే శ్రీరాముడు అలా చేయలేదా అయ్యో పాపం మేము అలా భ్రమపడ్డామే అనే ఆయన అన్నయ్య ఆ విధంగా మీరు సమాజంలో ప్రేమతో పరివర్తన తీసుకురావాలి తప్ప ఆ అహంకారం పెట్టుకుని లేకపోతే ఈ కథలను పెట్టుకుని ఇదే సత్యం అనే భూమి నాలుగు మాటలు మీరు చెప్పాలని చెప్పాను ఈ ఆస్తి నా కంట పడింది సడన్ గా సామాయణంగా ఉండాలి కాబట్టి శ్రీ గురుగో నమే ఓ యసి వేదా జోక్తి జగట్ నిర్మ మే సతమహం వందే స్థమేశ్వరం వైరాగ్య భూతో పరమా రాణ సహతి వైరాగ్యము జ్ఞానము ఉపరతి అనే పరస్పరం ప్రధానికి మరి ఒకటి సహాయా ఉపకరించేది ప్రాణి సహ కలిసి వర్తన్ క్వచిత్ ఆయా విడిపోయి కూడా మూతాయి వైరాగ్యము జ్ఞానము చూసినాము ఇక ఉపరసి ఉపరచి అన్న దాన్ని చాలా జాగ్రత్తగా మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మామూలు సాధారణంగా చెప్పాలంటే ధర్మాన్ని అర్థం ధర్మబద్ధమైన జీవితమును పడుకోవెను అని నిశ్చయించుకున్న తర్వాత మనిషి వివేకంతో అధర్మ అధర్మ కార్యములను వేరు జీవితలు ఇకట్రాయం వికట్రాయం ఎనిమిది ఒక నివృత్తు సో అధర్మము ఏది ఏది ఉండదు దాని ముందు నివృత్తు ఇండియాలో పేదవాళ్ళను చూడండి వాళ్ళ ముందే ధనికులు చాలా భోగాలను అనుభవిస్తూ ఉంటారు పేదలకి ధనికులకి మధ్యలో ఉండే అంతరము చాలా ఎక్కువ భారతదేశంలో జనం కూడా ఎక్కువ అయినా కూడా సమాజం శాంతంగా బ్రతుకుతూ ఉంటుంది ప్రపంచంలో మరి ఎక్కడా అల్లా ప్రపంచంలో ఇంకెక్కడైనా జనసంఖ్య ఎక్కువగా ఉండి పేదలకు ధనవంతులకు అంతరం ఇంత అధికంగా ఉన్నట్లయితే విప్లవాలు రక్తపాతము అయిపోతుంది శాంతి ఉన్నది ఇక్కడ శాంతిగా ఎందుకుంటానంటే పేదవాళ్ళు తమ బేదరికాన్ని స్వీకరిస్తారు వాళ్ళు ధనవంతుల ఏడల పెద్ద గొప్ప వస్తూ ఉన్నప్పటికీ అసూయ లోపల పెట్టుకుంటాను తప్ప సమాజంలో ధనవంతుడు ఏదో పుణ్యం చేసి సంపాదించుకున్నాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు వాటి తన పడలు పుట్టి మనం లాగేసుకోవాలి అనే దృష్టి సమాజంలో జనులకు లేదు కొంతమంది దొంగలు ఉన్న తప్ప సామాన్య జనులకు లేదు సామాన్య జనులందరూ ఆ విధంగా అధర్మము నుండి నివృత్తులయ్యే ఉన్నారు అందువల్లనే మనం సమాజంలో శాంతంగా జీవించగలుగుతూ ఉన్నాం లేకపోతే సివిల్ వార్ అర్థమైందండి కాబట్టి అధర్మము నుండి నివృత్తులు అటు అది చాలా మంది ఆ ఏదో ఒక రకంగా ధర్మం నడుస్తూ ఉన్నది అది ఉపనతి కాదు అధర్మము నుండి నివృత్తి దాని పేరు ఉపనతి అని అధర్మము నుండి వీరు నివృత్తులు అవుతారో కర్మల యొక్క సందర్భం మీకు ఈ ప్రాయష్కృతాలు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఎందుకు చెప్పారు ప్రాయస్ ఇస్తారు ఇలా చెప్పారు ఏమిటి ఇంత అధ్వానంగా ఉన్నాయేటి అని అనిపిస్తుంది ఇప్పుడు చేస్తే చాంద్రాయనం చేయమని ప్రాతిప్రదేస్తాడు ఎవరు చేస్తాడు ద్రోణ హత్య ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అదేదో రోజు ప్రతివాడు చేసేస్తున్న దానికి ప్రయత్నిస్తున్నంత హడాడిగా చెప్పాల్సిన ఈ ద్రోణ హత్య ఎక్కడి నుంచి కూడా అలాగే ఇలాంటివి చెప్పడానికి వెళ్ళడానికి కూడా బాగుండవు భూణ గురు కల్పగా హో ఇలాంటివి దానికి కూడా పైగా అంత కిలకాండ్రంగా వెళ్ళి చేస్తూ ఉంటారు అది కిలకాండరాని ఎవరిని చెప్తారు మీరు ఎవరిని చెప్తారు అదే విచార విచార సహిష్ణు శలు విచార సహిష్ణు అయితే చెప్పగలుగుతారు అసలు విచారమే లేకుండగా కేవలము వాటి చెప్పింది నేను ఫాలో అవుతాను అనే ధోరణుల ఉన్న వాడికి మీరు ఏం చెప్తారు సో ఇది చిన్న కాండ అది సక్రమంగా లేదు అని ఎవరైనా చెప్తారు మీరు సో ఇటువంటి ప్రాయశ్చిత్త కాండ ఒకటి ఉంటుంది ఆ కర్మలకి ప్రాయశ్చిత్తాలు ఆ కర్మలు మన సమాజంలో కనపడం ఆ ప్రాయశ్చిత్తాలు చాలా అసందర్భంగా ఉంటాయి అదే ప్రధానంగా చెప్తూ ఉంటారు అవి వాటిని తర్వాత ఆ భాష కూడా సంస్కృత భాష కూడా చాలా అశాస్త్రీయమైన భాష అది ఎవరో తరువాతి కాలంలో ఇంటర్పోలే చేసినటువంటి క్షణకాండాన్ని దాని ముఖం మీద రాసి ఉంటుంది దాని దీనికి అంతకంటే వేరే ఏమీ చెప్పాలి దాని ముఖం మీద రాసు మొత్తం ఎనభై ఒక్క పన్నాళ్ళ వేదంలో ఆత్మనిశ్దం నకారాంతంగా ప్రయోగింపబడుతూ ఉండి ఒక్క ఈ చిరకాండ అకారాంతమై ఆత్మాయన మహాంతం ఏమి ఎవడో నివృత్తి జ్ఞానమైన పెట్టేదాన్ని దాని ముఖం మీద రాసింది అయితే ఎవరికి చెప్తారు మీరు ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు కనుక కొన్ని పాయింట్ ప్రాశ్చిత్త కర్మల నుండి జరుగులు మనం నివృత్తులమయ్యే ఉన్నాము మనం ఏం ప్రయత్నాల చేస్తున్నాం మీరేమన్నా ప్రయత్నిాలు చేస్తున్నారో నాకు తెలుసు ఏమీ చేయాలి తర్వాత మూడవది కామ్య కర్మలు కామ్యకర్మల నుండి నివృత్తులు కావాలి అది కూడా ఉపనతి కాదు కామ్యకర్మ నివృత్తి కూడా ఉపనతి కాదు అది అత్యావశ్యకమైన దీత కామ్యకర్మ నివృత్తి అయిపోవాలి ఇంకా ఉపరతంటే ఏం మిగిలిందో తెలిసిన సర్వకర్మ నివృత్తి మిగిలింది ఎందుకంటే ఇంకా మిగతా నివృత్తులన్నీ అయిపోయింది మిగలలేదు నిత్య నైకర్ సర్వకర్మ నివృత్తి నిత్య నైమిత్తిక నివృత్తి కూడా అయిపోతే దాని పేరు ఉపరత్తి అయితే నిత్య నైమిత్తికర్మ నివృత్తి అలా నివృత్తి గృహస్థుడే ఉన్నంత వరకు నిత్య నైముత్యాలు ఉంటాయి వానప్రస్థులకు కూడా ఉంటాయి సన్యాసం తీసుకున్న కూడా ఆత్మజ్ఞాన సన్యాస పూర్వక ఆత్మ జ్ఞాననిష్ట అక్కడ ఏ కర్మ చేయకుండా శిలాప్రతిమలే ఉంటుత్వ సన్యాసానికే కర్మ సన్యాసము అని పేరు కాబట్టి అక్కడ కర్తృత్వ త్యాగమే ఉపరసిది అనబడు నేను నిన్న గీత క్లాస్ లో చెప్పిన విధంగా అనావశ్యకమైన కర్మలను విడిచిపెట్టి కామ్యకర్మలను విడిచిపెట్టేవి అనావశ్యకమైన కర్మలు కామనాప్రయములైనా కాకపోయినా ఏవైతే అనావశ్యకములైన కర్మలైతే ఉంటాయో ఆ కర్మలను కూడా విరికిపెట్టేవి కర్తృత్వ కర్తృత్వము జారిపోయినటువంటి స్థితికి ఉపాధి అని కాబట్టి నేను కర్తను అని అనుకుంటున్నంత వరకు ఆత్మస్వరూప సాక్షాత్కారానికి యోగ్యత ఉండదు సర్వకర్మ పరిత్యాగం ఆ రకంగా అవుతుంది తత్వత్యాగ రూపంగానే సర్వకర్మ పరిత్యాగం అవుతుంది అది ఉపరతి ఈ ఉపనతి నేను శాస్త్రీయమైన పద్ధతిలో మీకు ఉపరత్తి చెప్తున్నాను అయితే ఆధునిక జీవన శైలి అనే సందర్భంలో మన జీవితానికి ఉపనతిని ఏ విధంగా అన్వయించాలి దీన్ని నేను ఒక ఒక కేస్ ఒకటి నేను బిల్డప్ చేసుకుంటూ వచ్చాను మొన్న క్లాస్ లో ఆ కేసు నేను ఏం బిల్డప్ చేశానంటే మనము జీవిస్తూ ఉంటాము పెద్ద వయసు మనం జీవిస్తూ ఉంటాం ఏవో కొన్ని ఛాలెంజెస్ సవాళ్లు మనకుంటాయి వాటిని ఎదుర్కొంటూ జీవిస్తూ ఉంటాం అయితే జీవితాన్ని మహాభారంగా ముందుకు తోచుకుంటూ పోతూ ఉంటాను టైంలో అయిపోయే ఉక్క పొత్తుందని అలా కంప్లైంట్ చేసే పెట్టుకోకూడదు దాని గురించి పట్టించుకోకూడదు మీ మనస్సు దాని మీద పోయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పే పాఠం అందు ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి వస్తాయి షాన్లు వస్తాయి పోతుంది వస్తాయి ఈ ఉక్క మన దాని కొత్త మనం ఇలా అలవాటు బ్యాక్స్ పోహాయి కాబట్టి జీవితంలో చేయాల్సిన పనులు ఎప్పుడు ఉంటాయి కదండి మధ్య వయస్సులో మీరున్నప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇప్పుడు నిద్రలు వేస్తూనే చేయాల్సిన పనులు ఉంటాయి విభనల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం అని మరొకటి మరొకటి చేయాల్సిన పనులు ఉంటాయి పోనీ బాల్ లో చేయాల్సిన పనులు లేవంటే హోంవర్క్ అని ఇంపోజిషన్ అని టీచర్లు మా ప్రాణం తీసుకు అవన్నీ చేయాల్సిన పనులే పూర్వం హోంవర్క్ మా హోంవర్క్ మేమే వాళ్ళ ఇప్పుడు హోంవర్క్ తల్లు చేసి పిల్లలు హోంవర్క్ ముఖ్యంగా తల్లి ముఖ్యంగా తల్లి చేస్తుంది హోంవర్క్ చేయలేదని అడిగిందే ఒక అమ్మాయి ఒక టీచర్ అడితే నిన్న మా అమ్మ ఒంట్లో బాగుగాక జ్వరం వచ్చింది అంతేత హోంవర్క్ అవ్వలేదు అని చెప్పిందోంవర్క్ చది ఇంపోజిషన్ అని ఇవ్వ ఉంది మాకు ఇంపోజిషన్ ఉంది అది మీరు తప్పు రాసేవాడు మేము సంస్కృతితో శిక్షణ కరెక్ట్గా రాసి వాళ్ళం కానీ బాబు మిగతా వాళ్ళకి అది ఏ వచ్చి ఎక్కడ పెట్టాలో తెలిసి తప్పు రాసేవాళ్ళం అది ఆయన కరెక్ట్గా రాసి రేపు ఆఫీస్ చేసుకో మేపు వచ్చేప్పుడు పాతికి సార్లు ఇంకో చేసిన రాసిపోతున్నా ఇంకో చేసిన రాయకపోతే అంటే ఆయన మర్చిపోతాడేమో మీరు అనుకుంటా కానీ ఆయన మర్చిపోదు తెచ్చుకుని వచ్చి ఉండదు ఇంకో పిల్లలు కూడా సవాళ్లు సమస్యలు చేయాల్సిన పనులు ఉంటాయి అందరికీ ఉంటాయి ప్రతి మనిషికి జీవితంలో జీవించి ఉన్నంత కాలము చేయాల్సిన పనులు ఉండనే ఉంటాయి సవాళ్లు ఉండనే ఉంటాయి సవాళ్లు లేని జీవితం ఉంటుందా ఉండదు ప్రాణం పోయిన తర్వాత ఇంకే సవాలు ఉండదు అంతవరకు ఏదో సవాళ్ళు ఉంటుంది అయితే చిన్నతనంలో ఈ సవాళ్లను మనము అలవోకగా ఎదుర్కొంటూ ఉల్లాసంతో జీవితాన్ని ముందుకు సాగు ముందుకు తీసుకుపోయే వాళ్ళం అప్పుడు ఆ ఉల్లాసానికి హేతువు సవాళ్లు లేకపోవడం కాదు సవాళ్లు పనులు ఎప్పుడూ ఉన్నారు అయితే యమునం వచ్చి యమున దశలో బాల్య దశలో సవాళ్లు పనులు ఉన్నప్పటికీ ఆ వయస్సు సవాళ్ళు అప్పుడు ఉన్నాయి కింద ఎంత చెప్పితే ఎంత ఆ వయస్సుకు తగ్గ సమస్యలు సమాజంలో ఉన్నప్పటికీ ఆ భారాన్ని మనం ఫీల్ అయ్యే వాళ్ళకి కాదు ఆ భారం ఫీల్ అవకుండానే మనం ఉల్లాసంగా ముందుకు వెళ్ళకూడదు అన్ని సమస్యలను పక్కన పెట్టేసి సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసి ఏర్పడి పెద్ద వయస్సు వచ్చే పెద్ద వయస్సు ఈ సంసార భారము పెరిగిపోతుంది అంటే మనం ఈ బరువు మోసుకున్నాము అనేటువంటి ఆ కర్తృత్వ భావన బాగా పెరుగుతోంది చిన్నప్పుడు ఆ కర్తృత్వ భావన ఉండేది కాదు ఒక ప్రవాహం కూడా జీవితం వెళ్ళిపోయేటో ఉండేది ఆ జీవిత ప్రవాహమే మనం పోషించు మనం శ్రమ పడాల్సి ఉన్నాయి కానీ మధ్య వయస్సు వచ్చే ఇమోషన్స్ పెరుగుతాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయని అనుకుంటాడు ఈ ఫ్యామిలీ అంతా నేనే వాస్తవం అది కాదు వాస్తవం ఏంటంటే మీటితో సహా సర్వమును ఒక మహాశక్తి నడిపిస్తూ ఉంటాడు కానీ ఈ ఫ్యామిలీని నేనే మోసేస్తున్నాను అని వీడు అనుకుంటాడు అరకంగా వీడికి నెట్టి మీద ఒక పెను భారము అనుభవానికి వస్తూ ఉంటాయి తర్వాత సవాళ్ళని చూసి భయపడడం ప్రారంభిస్తాడు చిన్నప్పుడు సవాళ్ళని చూసి ఎదుర్కొనే స్వభావం ఉండేది ఇప్పుడు సవాళ్ళను చూసి భయపడుతూ ఉంటాడు ఈ సవాళ్ళను ఎదుర్కోవాలి దీనికోసం మనమే కష్టపడి పని చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఈ ఘనకార్యాన్ని సాధించాలి ఆ పేరు ప్రతి సంపాదించాలి అని ఈ విధంగా తాను శ్రమించి పొందదగిన అనేకము గలము అనే ధోరణి మనిషికి జీవితంలో మధ్య బాగా నేల అది వృద్ధాప్యంలోకి అది ముందుకు సాగించకపోతుంది ఇకైతే పెద్ద వయసు వాళ్ళు ఈ సంసారాన్ని మేము ఈ అనుకుంటా అనుకుంటే తమ ఎందుకు కర్తృత్వాన్ని పెట్టుకున్నాము ఈ సవాళ్ళు మేమే ఎదుర్కొంటున్నాము ఈ సంసారం అన్న రావడం ముందుకు తోపుకుపోతూ ఉన్నాము అనే ఒక బోధనలో పడుకుంటాం ఎప్పుడైనా అప్పుడప్పుడు దేవుడు నాన్న ఆ దేవుడు అనేది కొడుతున్న ఈ పాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి దేవుడు కొన్ని కలిసి వస్తాడని మీకు దేవుడు అంటాడు యథార్థమైన శరణాగతి తెలిసి దేవుడు అన్నవాడు మీకు కనపడే యథార్థమైన శరణాగతి తెలిసి దేవుడు అన్నవాడు జ్ఞానం అయిపోతాడు సంసార బంధానికి వీళ్ళందరూ ఏంటంటే మేము సంసార భారాన్ని మోసేసుకున్నాము ఈ మోసేప్పుడు మాకు కొంచెం సపోర్ట్ ఎవరైనా ఇస్తే బాగుండదు ఈ సపోర్ట్ ఎవరివ్వాలి నైపుణ్యం ఇవ్వాలి లేకపోతే బంధువులు కావలసిన వాళ్ళు భాగ్య భర్త భర్త భాగ్యాలతో కొడుకు వాళ్ళు ఇవ్వాలి లేకపోతే ఆఫీసులో పెద్ద ఆఫీసులో ఇవ్వాలి లేకపోతే గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే దేవుడు ఇవ్వాలి అర్థమైనా మీకు మీరు దేవుడు వారి యొక్క లక్షణం ఉండమాత్ర యొక్క యథార్థ స్వరూపము దేవుడిని ఆరాధ్యంగా ఉంచిన పద్దతి తెలుసుకున్నవి కాదు జీవిత రహస్తిని కూడా తెలుసుకున్న మాట శరణాగత అనేది అసలు సో దేవుడికి పేర్లు పెట్టడం ఆపద మొక్కుల ప్రేరు పెట్టడం అంటే నాకు కష్టం వచ్చినప్పుడల్లా నీకు మొక్కుకుంటాను నేను కష్టాన్ని ఎదుర్కొనే సమయంలో మేము నాకు సపోర్ట్ చేస్తావు అనే అభిప్రాయం అసలు ఆపదనగానే అని ఆలోచించదు ఆపదన ఆలోచిస్తే ఆపదే ఉండదు కాబట్టి ఈ రకమైన ధోరణి ఈ ధోరణిని నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను అని నాకు తెలుసుకునే ఉంది ఈ ధోరణి యొక్క లక్షణం ఏమిటంటే ఈ సంసారం అనేటువంటి ఈ ఈత నేను ఈదుతున్నాను నేను ఈ పనులను అన్నింటినీ చేశాను వరకు ఈ ఈ పనులను చెయ్యబోతున్నాను మీరు గృహస్థులు ఎలా ఉంటారో నేను నాకు నలుగురు పిల్లల్ని కన్నాను అంటాడు వీడు కన్నాడా అలా అనుకుంటాడు ఒక బయోజికల్ ప్రాసెస్ లో నలుగురు సందానం కలిగేదని అనుకున్నాడు నలుగురు పిల్లలను నేను కన్నాను అని అనుకుంటాడు వీళ్ళని నేను తెలిసి పెద్ద చేశాను అనుకుంటాడు ఇచ్చారా నేను తెలిసి పెద్ద చేశాను అది ఎలా ఎందుకు నాలుగు మావున కొత్తని నేనే తెలిసి పెద్ద చేసాను అన్న నాలుగు మామిడి మొక్కలను నీరు పెరిగి పెద్ద చేస్తారా అయితే అవి పెరిగి పెద్దవుతాయా ఈ నలుగురులో పెళ్లి నేను సక్రమంగా చేసేసాను ఇంకో రెండు చేయలేకపోతున్నాను అని అనుకున్నాను ఈసారి ఎంత మహాభారంలో దొరుకుతున్నాడు మీరు గమనించా పెన్నిళ్ళు మ్యారేజ్ సార్ మేడం జగన్ అని వాడు అనుకోడు ఇక నా మ్యారేజెస్ చేశాను అని అనుకుంటాను కాబట్టి ఈ సంసార భారాన్ని నేనే మోసుకున్నాను అని అనుకుంటారు అలా అనుకుంటున్న కారణంగానే ఆ భారము క్రింద నలిగిపోతూ మనిషి బతుకుతారు ఈ పరిస్థితిలో పెద్ద వయసు వాళ్ళందరూ ఈ పరిస్థితిలో బతుకుతూ ఉంటారు అందుకనే పెద్ద వయస్సులో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఉల్లాసం అనేది ఎదగదు చిన్నపిల్లలకి అంత ఉల్లాసమే ఎందుకంటే వాళ్ళు అనుకోరు వాళ్ళు అలా అనుకోరు మనం అంతా మోసుకున్నాను అని అనుకోరు ఎస్ఎల్సి పరీక్షలు వచ్చేయంటే ఆడుతూ పాడుతూ గంటుతో వెళ్లి పరీక్షలు జాగ్రత్తగా వస్తాడు అసలు అవుతాడు సైలైతే ఫీల్ అవుతాడు కానీ ఆ బరువు వీడు ఫీల్ అవ్వడం ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి సమస్యలు ఉంటాయి పిల్లలకు కూడా సమస్యలు ఉంటాయి పరీక్షలు అంటే వాళ్ళకి బెంగ ఉంటుంది కూడా ఈ సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు ఉల్లాసంగానే ఉండిపోతారు ఎందుకంటే చిన్న వయస్సులో ఆ జీవితమును ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసే లక్షణం ఉంటుంది వాళ్ళకి తెలియకున్న అంతా చిన్నపిల్లలు అంతేకానే వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తేలికగా తీసుకోగలుగుతారు హ్యాపీగా ఉండదు అనుకుంటారు మీరు ఎప్పుడైనా ముష్కెచ్చేటువంటి స్త్రీని మీరు చూసుకుంటే పిల్లవాడిని ఎత్తుకుని ముష్కెస్తుంది ఆ పిల్లవాడు హ్యాపీగానే ఉంద్రీ ఎదుగు పొందటే ముష్కెత్తు ఉంటారు మీరు ఆ పిల్లవాడిని జాక్యే వాడు బ్రహ్మానందం పడిపోతారు అదే ఆ విధిని మీరు పళ్ళు కానీ జాక్యులు కానీ పది రూపాయలు ఇస్తే నవ్వుతుంది లేకపోతే ఎంత తేడా వచ్చేస్తుందో కాబట్టి ఈ పిల్లలు ఆ విధంగా తమ చుట్టూ ఉండే పరిస్థితులను చాలా తేలికగా స్వీకరించగలుగుతారు తేలికగా మాత్రమే కాదు హ్యాపీగా స్వీకరించారు మనం పెద్దవాళ్ళు అవుతూ ఉంటే క్రమ క్రమంగా ఆ ఉల్లాసాన్ని ఆ జీవితాన్ని ఆ జీవితాన్ని ఇన్వైట్ లక్షణం ఇట్ ఇస్ అంటే ఇటు లైఫ్ ఏది తీసుకు వస్తే దానిని ఎదుర్కొని స్వీకరించి ముందుకు సాగడం ఆ లక్షణాన్ని మనం కోల్పోతాము జీవితంలో ఒక మహాశక్తి వీటిని అన్నిటినీ నడిపిస్తూ సత్యాన్ని విస్మరిస్తాము భక్తి అంటే కేవలము కొన్ని రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడము అనేటువంటి ధోరణలో తర్వాత వయస్ డల్ గా తయారవుతారు ఉల్లాసం అనేది ఒకటి ఉండాలి జీవితంలో అనే సత్యాన్ని వ్యక్తిపరిస్తారుండే అలవాటుని కోలుకుంటాం చిన్నప్పుడు ఎలా ఉన్నా ఉల్లాసంగా ఉండేవాళ్ళం సైకిల్ మీద వెళుతూ ఉండేవాళ్ళం సైకిల్ పంచినా ఉల్లాసంగానే ఉండేవాళ్ళం ఏదో రకంగా మొత్తానికి పంపించే వాళ్ళం ఎగులో అర్ధ రూపాయలు ఉంటే పోనీ సాతి ఇద్దరు వెళ్తున్నారు సైకి మీరు మీరు మహాప్రాహం చేసి దేశద్రోహం చేసేలా అర్థులుపై తీసుకొస్తున్నారు ఏదో కొంత కష్టపడ్డా ఉల్లాసంగానే ఉంది వాళ్ళ ఆ చిన్న వయస్సు అల్లాంటి కానీ వయస్సు శ్రీ కొలది మీరు లక్షణాన్ని మర్చిపోతాడు ఎందుకు మర్చిపోతాడో తెలుసు జీవితం గురించి ఈ జీవితం ఎలా తెల్లారుతుంది అనేటువంటి ఒక జండలో పడిపోతాడు మనుషులు తర్వాత నేను జీవితంలో దీనిని సాధించాలి దానిని సాధించాలి అనే ఒక లక్ష్యాలను పెట్టుకుని వాటి కోసం ఎదురు చూసుకో పడిపోతాడు ఇదేకనే ఎండితులు వాళ్ళు ఎలా ఉంటారో తెలుస్తున్నాను ఎదుపెద్ద పండితులు కానీ లేకపోతే పెద్ద కాంపిటీషన్ బీటులు అక్కడ అవార్డులు ఈ రికగ్నేషన్స్ వాటి కోసం లాబీలు చేసుకుని ఉంటారు తెలుసు వాటి కోసం లాజి గురించి వాళ్ళు కూడా అంటే ఏదో ఒకటి అవ్వాలి కాదు లేకపోతే జీవితంలో కాలనేది లేదు ఇస్తారు అనే స్థితిలోకి వచ్చేస్తారు పిల్లలు అలా అనుకో తర్వాత ఒక పొజిషన్ సంపాదించాలి తర్వాత ఈ పిల్లలందరినీ మనమే పైకి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదు కేవలము డ్యూటీస్ ఉంటాయి తప్ప రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు కర్మన్యమాధికారే అంటే నీకు డ్యూటీ ఉంటుంది మా ఫలిచ అంటే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు అని అర్థం దానికి అది తెలుసుకోలేకపోతారు తర్వాత చిన్న వయస్సులో ఎంతో ధనం ఉంటే దాంట్లో సర్దుబాటు చేసుకునే వాట ఉంటే పావులతో సర్దుబాటు అయ్యేది రూపాయి ఉంటే రూపాయితో సర్దుబాటు అయ్యేది పెద్ద వయస్సులో వీడికి ఆశి పెరిగిపోయి ఉన్న సొమ్ము ఎప్పటికీ సరిపడుతుందని అనుకోడు ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించాలని అనుకుంటాడు ఎవరు కొటీషన్ కోట్లు ఉన్నవాళ్ళు అది చూడండి ఎలా ఉన్నారు ఇంకా ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంలో లేరు లక్షలు ఉన్నవాళ్ళు అదే తాపత్రయంలో లేరు వేలు ఉన్నవాళ్ళు కూడా అదే తాపత్రయంలో ఉన్నారు వందలు ఉన్నవాళ్ళు కొని కొంచెం కష్టపడ్డాల్సి మనం అర్థం చేసుకోవచ్చు ఏడున్న వాళ్ళు లక్షలు ఉన్న వాళ్ళు ధనం కోసం ఎందుకు వ్యామోహపడాల్సిన అవసరం ఏమున్నది కానీ అలాంటి వ్యామోహాలను బతికేస్తూ ఉంటారు ఈ బాహ్య పరిస్థితులన్నీ కలిసి ఒక మహాభారముగా తయారయ్యి మనసులను పుంగతించుతూ ఉంటాయి పెద్ద వయస్సు వచ్చేటోషన్స్ కూడా బాగా మీరు పెద్ద ఉన్న వాళ్ళ ముఖం చూడండి ఆ ముఖంలో విషాద రేఖలు విషాద ఛాయలు అలముకొని ఉంటాయి ఆ బరువు అంతా దామి మోసుకున్నట్టుగా ఉంటారు ఒక రకంగా ఆ కారణంగానే స్టిక్ అయిపోతారు ఎప్పుడోసారి ఈ స్ జర్ణంలో స్వామి రామ స్వామి ఒంటారు రోగం గురించి కూడా మీకు వినిపిస్తా సో వీళ్ళకు రోగము శరీర రోగమే కాదు మానసిక రోగం ముందు ఆది స్థిరమయ్యి ఆ ఆగి నుండి స్తారు ఈ విధంగా మనస్సులు బతుకుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసులో చిన్నపిల్లల యొక్క జీవన శైలిలో ఆనందము ఉల్లాసము ఉందన్నాను కారణం ఉపరసం పెద్దవాళ్లలో ఉల్లాసము ఆనందము లేదన్నాను కారణము ఉపరస దృష్టాంతం చెప్తా మేము చిన్నప్పుడు చాలా బాగా కాలలో ఒకటి ఉండే ఒక రకంగా జీవితం అంతా కాలవతో తన వేసుకుని ఉండే స్నానం అంటే కాలవా దేహానికి స్నానము అది కాలవా తర్వాత మనం చేసి కొద్దిపాటి నిత్య కర్మానుష్ఠానం సంధ్యావందనము అర్ధ ప్రధానము ఇత్యాదు వాటి అన్నింటికి కాలవ తోటి సంబంధము తర్వాత గ్రహణం పడితే పుణ్యస్నానం కాలవా పుష్కరాలు వస్తే పుణ్య స్నానం కాలవా అన్నిటికీ కాలవ ఆ కాలం వచ్చి కౌశిక్ అని పేరు పెట్టేటవాళ్ళు ఒక పవిత్రమైన పేరు పెట్టేస్తే కొడు కౌశిక్ అంటే ఏంటన్నమాట మేము ఎక్కడికే అర్థం కృష్ణ అర్థం లేదు కాళేది అర్థం లేదు గంగం లేదు కాదు ఆ అది గొప్ప ఏదైనా అపహాయప ఆ రకమైన సంతృప్తిలో ఉండేవాళ్ళు మొత్తానికి మా జీవితం కాలవతో పెరవేసుకుని ఉండేది ఆ కాలవలో పడవలు ఉండేవి రహదారి పడవలని ఉండేది అంటే రాజమండ్రి నుంచి అమరాపురం రాజులు తిప్పు పట్టుకొచ్చింది పడవలు అమలాపురం నుంచి కొబ్బరికాయలు మొదలైనవి పట్టుకుంటే పడవ లో ట్రాన్స్పోర్ట్ అప్పట్లో లారీ తుంగీవితావు ట్రస్ పోతూ ఈ పడవల్ని నేను చూస్తూ ఉండేదాన్ని ఈ పడవ ప్రవాహంలో వెళ్తున్న పడవని ఎలా ఉంటుందో తెలిసిన ఆ పడవ నావికుడు వాడు పేరు ఏదో ఉంటుంది వాడు అదనకాల నావిగేషన్ నావిగేషన్ ఉన్నది నావారి సంస్కృత పద ఆ పె కొట్టుకుంటాడు తెడ్డు అని ఆ పెద్ద దిశని నిర్దేశిస్తుంది అది అక్కడ పుట్టుంటాడు ఒక ఆయన అలా ఉల్లాసంగా కూర్చుంటాడు ఏమీ కష్టపడతాడు ఆ చెడు అలా మొత్తం ఆ చెడు అప్పుడప్పుడు కొంచెం అటు కొంచెం ఇల్లు దాన్ని అడ్జస్ట్ చేస్తాడు పడవ మహా మహా మహోత్సాహంతో పడవ ప్రవాహంలో అలా వెళ్ళిపోతూ పడవ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రయాణం సాగిపోతూ ఉంటాడు అతను పూర్తి చుట్టకాల్చుకుంటూ పూర్తి ఉల్లాసంతో అక్కడ కూర్చునే ఉంటాడు ఆ చెండుకు